హరి ఓం గణానా గణపతి హవామహే ఉపమశ్రవస్తమ జ్యేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణపత ఆనశ్వన్ూతు సాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపర్యం వందే గురుంపరా ఓం సహనా సహనౌనస్ సహవీయంకరవాహై తేజస్వి నవధీతమస్తు నా విద్విషావహై ఓ శాంతిశాంతిశ్శాంతి తస్ోపనిషత్తి సత్య సత్యమి సత్యం కేషామేష సత్యం కంగారు లేదు పుచ్చోండి ఓకే ద్వైత పూర్వపక్షాన్ని చూస్తూ ఉన్నాము సో ఈ పూర్వపక్షం యొక్క తాత్పర్యం ఏమంటే అంత అద్వైతమే అంటే మరి కర్మకాండ ఏమవుతుంది సో మనం విజ్ఞానాత్మ భేదాన్ని అంగీకరించాలి కాదండి ఉపనిషత్తుల్లో ఏకత్వాన్ని చెప్తున్నారు ఉపనిషత్తులో ఏకత్వాన్ని చెప్పినా ఏదో ఒక అంశంలో విజ్ఞానాత్మ భేదాన్ని అంగీకరించాలి లేకపోతే ఈ కర్మను బోధించేటువంటి వాక్యాలు ఎటు కాకుండా అయిపోతాయి కర్మ అంటే అంతా భేదమే కర్మకి ఉపకరించే కారకములు ఉంటాయి కారక భేదము ఉంటారు ఆరు కారకాలు ఉంటే కానీ కర్మ నడవత ఏడు విభక్తులు ఉన్నాయి ఇక్కడ మీమాంసను వ్యాకరణం కలిసిపోతాయి అంచేతనే ఈ మీమాంసకులు ఉన్నారు ఆధునిక మీ నవ్యమీమాంసకులోనే ఖండదేవుడు పార్థసారథనిషికులు మొదలైనటువంటి నవ్యమీమాంసకులు అంటే వీళ్ళు తరువాతి కాలంలో వచ్చిన మీమాంసకులు ఓల్డేజ్ మీమాంసకులు అంటే శబరస్వామి కుమారణ భట్టు జైమిని వాళ్ళు జనన్మీమాంసకులు అంటారు వాళ్ళని చాలా పెద్దవాళ్ళు వీళ్ళు నవ్యమీమాంసకులు ఈ నవ్యమీమాంసకులు ఈ వాళ్ళ పుస్తకాలు చూస్తూ అది వ్యాకరణ పుస్తకమా మీమాంస పుస్తకమా అనే చాలా సందేహం కదండి ఎందుకంటే వ్యాకరణంలో విభక్తులు చెప్తారు ఏడు విభక్తులు ఉంటాయి ఏడు విభక్తుల్ని వీళ్ళు కొట్టుకుంటారు ఏడు విభక్తుల్లో ఆరు కారకములు ఒకటి ఫలము ఫలం షష్ఠీ విభక్తి ఫలం స్వర్గమునకు ఫలం ఆరు కారకములు కారకములు ఏమిటి కర్త కర్మ కారణము సంప్రదానము అపాదానము ఆధారము ఈ వారు కారకం సో కర్త కర్మ అవుదు కర్మ కారణమవు అన్నీ వేరువేరుగా ఉంటాయి అన్నీ ఏకం పాకం ఉంటాయి ఎక్కడ కూరుకు హోత ఉంటాడు కర్త చేతిలో హవిస్సు ఉంటుంది కర్మ ఆ హవిస్సుని స్పూన్లో తీసుకుంటాడు సృక్కులోనో శ్రువంలోనో తీసుకుంటాడు అది కారణము అగ్నేయ స్వాహ అని అగ్ని దేవతకి లేకపోతే ఇంద్రాయ స్వాహ ఇంద్రుడు సంప్రదాన్ని అగ్నియందు హోమం చేస్తాడు ఆధారము అన్నీ వేరు వేరుగా ఉంటాయి సో అంతా ఒకటైతే తర్వాత వేదంలో పెద్ద సమస్య వస్తుంది ఇదంతా ఒకటనుకోండి అగ్నేయ స్వాహ అంటే ఇంక ఇంద్రాయ స్వాహ అక్కర్లేదు వరుణాయ స్వాహ అక్కర్లేదు అని అక్కర్లేదు ఎందుకంటే అంతా ఒకటే కదా కాబట్టి ఇటువంటి విద్రూరాలన్నీ కూడా వస్తాయి ఏకత్మన్నట్లయితే తర్వాత విజ్ఞానాత్మ భేదాన్ని మీరు అంగీకరించాలి జ్ఞానాత్మే పరమాత్మ అన్నట్లయితే ఈ హోమాలు ఎవరు చేయాలి ఎవరి కోసం చేయాలి ఏమండీ ఇది అంటారు అని సో విజ్ఞానాత్మ భేదాన్ని అంగీకరించకపోతే సంసారీయే ఉండడు కనుక ఈ జీవుడన్న పరమాత్మలో ఏకమై ఉంటాడు కనుక ఏవో కోరికలు ఉండడము ఆ తాను కోరుకున్న ఫలములను పొందుటకై క్రియలను ఆచరించుట తర్వాత తప్పు పనుల నుంచి నివృత్తుడొకట ఇలాంటి విధి నిషేధము మీమాంసా శాస్త్రానికి ప్రాణం విధి నిషేధం అంటే విహితములైన కర్మలను చేస్తే ఇష్టమైన ఫలములు లభిస్తాయి కోరుకునే ఫలాలు లభిస్తాయి నిషిద్ధమైన కర్మల నుండి దూరంగా ఉంటే నరకము నుండి దూరంగా ఉండగలుగుతాము అని ఈ వ్యవస్థ అంతా కూడా సిద్ధించాలన్నట్లయితే సహజంగా విజ్ఞానాత్మ భేదాన్ని అంగీకరించి తీరాలి కస్యవా బుద్ధస్య మోక్షాయ ఉపనిషదారధ్యత అంతవరకు వచ్చినట్టు గుర్తు నాకు కాబట్టి అది చరమాత్మైకత్వ వాదిపక్షే కస్మా ఉపదేశ కయ్య ఉపదేశగ్రహణ ఫలం అక్కడ ఉన్నామా కదా ఓకే కశ్వా బుద్ధస్ మోక్షాయ ఉపనిషదారభ్యేత విజ్ఞానాత్మ పరమాత్మతో ఏకమై ఉన్నట్లయితే బుద్ధుడు బద్ధజీవుడు ఉండడు అంటే బంధంలో ఉన్న జీవుడు ఉండడు మరి ఉపనిషత్తు దేనికోసం బంధంలో ఉన్న జీవుని యొక్క విముక్తి కొరకు ఉపనిషత్తు ఆరంభం చేయాలి కదా దానికోసం కదా ఉపనిషత్తు మరి ఉపనిషత్తు యొక్క ఆరంభము అంటే ఉపనిషత్తు ప్రారంభించడం కూడా అనవసరము ఎందుకంటే జీవుడు అనేవాడు ఈశ్వరుని కంటే భిన్నంగా లేకపోతే బుద్ధుడే లేకుంటే ఇంకా ఉపనిషత్తు దేనికి అని తర్వాత అతిచ పరమాత్మైకత్వవాది పక్షే కస్మా ఉపదేశ కస్మా అంటే మెడతీస్తే కస్మై అవుతుందండి కస్య ఉపదేశ గ్రహణ ఫలము ఆ మాటలు ఏదేటి ఉందా కస్యవా ఉపదేశగ్రహణం సో వీడు ఈ విజ్ఞానాత్మ అంటే జీవుడు అనమాట విజ్ఞానమయ్య పురుషాహ విజ్ఞానాత్మ అంటారు అలాంటూ ఉండాలి విజ్ఞానాత్మ లేకపోతే కర్మలోపలు కర్మలోకి పట్టుకుపోతారు పుణ్యాత్మ పాపాత్మ అనేస్తారు విజ్ఞానాత్మ అంటే కొంత శుద్ధం మరీ పుణ్యాత్మ పాపాత్మ అంటే ఇంకా వాడిని ఆ జీవుని బయటికి లాగడం మరీ కష్టం ఉంటుంది విజ్ఞానాత్మ అంటుంటే పోలేదు తెలుసుకునే వాళ్ళు అంటే కొంతవరకునే కదా సాక్షిభావానికి కొంచెం దగ్గరలో ఉంటాడు ఇంకేట విజ్ఞానాత్మ అంటూ ఉంటారు శంకర్లు ఈ విజ్ఞానాత్మ పరమాత్మతో ఒకటైపోతే వేరే జీవుడు అనేవాళ్ళు లేకుండా లేకుండా పోతే ఉపదేశం ఎవళ్లకు ఉపదేశం కస్మై ఉపదేశ ఈ తత్వము చేనే ఉపదేశము కస్యచ ఉపదేశ ఫలం ఆ ఉపదేశాన్ని పొందుతాడు ఉపదేశాన్ని పొందితే ఉపదేశం అంటే జ్ఞానాన్ని బోధించడమే ఉపదేశం ఇక్కడ తత్వాన్ని బోధించడమే ఉపదేశం ఆ ఉపదేశాన్ని పొందాడు అంటే వాడు ఆ వాక్యాన్ని విని తెలుసుకున్నాడు అని అర్థం తెలుసుకుంటే ఫలాన్ని పొందుతాడు ఫలం మోక్షం బంధవి ముక్తి ఎవడికి బంధవి ముక్తి విజ్ఞానాత్మ పరమాత్మ కంటే భిన్నంగా లేని పక్షంలో ఎవడు ఎవడికి ఉపదేశిస్తాడు తెలుసుకునేది ఎవరు తెలుసుకుని బంధవి ముక్తులయ్యేది ఎవరు అని ప్రశ్నలు ఈ ప్రశ్నలు వింటే ద్వైతులు మహానంద పడిపోతారు ప్రశ్నలు వింటే సమాధానం చెప్పేది కూర్చోరు వెళ్ళిపోతాను కూర్చో సమాధానం వినడానికి చాలా ఓపెన్ మైండ్ ఉండాల్సి ఉంటుంది సమాధానం వినడానికి ఒక ఆయన మాట్లాడిన నేను అన్నాను నేను ఇదో ఊరుకున్నాను అభిప్రాయం ఏంటంటే నేను అడిగాస్తున్నాను అది తప్పు అని తప్పు అన్నది ఉండకపోతే పెద్ద ఆయన ఏదో మాట్ అన్నారు అంటే పాపం చిన్న పుచ్చుకుంటారా నేను తప్పు అనలేదు నేను ఇంగ్లీష్లో ఆలోచించాను తప్పని చెప్పాలి కానీ చాలా సరళంగా చెప్పాలి అలాగా నేను చెప్పాను ఇనాక్యురేట్ అని చెప్పాను ఇంకా అంతకంత సరళంగా చెప్పి ఉపాయాన్ని అడుగుతలేదు ఫాల్స్ అనాల్సి నేను అసలు నాకు నా ఉత్సాహంతో నేను అంటే ఫాల్స్ అనాల్సింది పోయి ఇనాక్యూరేట్ అని చెప్పాను చెప్తే ఆయన ముఖం కండగడ్డగా అయిపోయి అంత మాట అంత వాళ్ళని ఆయన కష్టపడుతున్నాను ఎందుకు అప్పుడు నేను అనుకున్నా ఓహో తర్వాత మళ్ళీ ఇంకేదో అడిగారు అడిగితే వద్దులండి మనం మరోపడికి కూడా ఏమైనా చర్చించడం లేదని అన్నా ఇంకెందుకంటే అంత ఓపెన్ మైండ్ లేదు అంటే అక్కడ మానవుడు చాలా కండిషన్లో ఉంటాడు మనిషి ఓపెన్ మైండ్ ఉండదు దాంతో అలాగా మిస్టేక్ అయిపోతూ కాబట్టి ఎనీవే కాబట్టి ద్వైతవాదిని కూర్చోబెట్టారనుకోండి ఈ పూర్వక్షం ఏంటంటే ఉత్సాహంగా ఉంటుంది దీనికి సమాధానం చెప్పినప్పుడు హీ కెనాట్ టేక్ ఇట్ ఎందుకంటే కండిషనింగ్ బద్ధశ హిబంధనాశాయ ఉపదేశ తదభావే ఉపనిషాస్త్రం నిర్విషయమేవా హీ హీ అంటే ఎందుకంటే ఎల ఎనగా బద్ బద్ధుడు ఉండాలి అంటే బంధంలో ఉన్నవాడు ఉండాలి ఆ బంధనాశము కొరకై ఉపదేశాన్ని చేయాలి ఆ బంధాన్ని తొలగించట కొరకై ఉపదేశం చేయాలి బద్ధస్సు బంధనాశాయ ఉపదేశం ఇప్పుడు బద్ధుడు లేడుగా విజ్ఞానాత్మ పరమాత్మగా ఐక్యమై ఉన్నాడుగా సంసారి లేడు ఆ సంసారి పరమాత్మయే సత్యము మరి ఈ సంసారి విజ్ఞానాత్మ పరమాత్మలో కలిసిపోయి ఉన్నాడు ఎప్పుడూ సపరేట్గా లేడు అని మీరు ఏకత్వాన్ని మీరు అంగీకరించినట్లయితే తద్ అభావే అంటే ఆ బద్ధుడు లేని సందర్భంలో ఏమవుతుంది ఉపనిషత్ శాస్త్రము శాస్త్రం అంటే ఉపదేశము ఈ ఉపనిషత్తులు చేసేటువంటి తత్వము శ్రీమతులైన ఉపదేశము దానికి నిర్విషయమేవా దానికి విషయమే లేకుండా పోతుంది విషయము అంటే అధికారి అర్థం అధికారి అధికారి లేకుండా పోతుంది అధికారి అంటే అధికారి అంటే మళ్ళీ తప్పుగా దాన్ని కరెక్ట్గా తెలుసుకోవాలి తెలుగులో అధికారము అనే పదం ఉంది అధికారము అంటే హోదా పవర్ అనే అర్థంలో వస్తు వాడతారు తెలుగులో సంస్కృతంలో ఎక్కడ అలా వాడతారు ఎక్కడ నో వేర్ ఇట్ ఈస్ యూన్సిడెన్స్ అస్క్రీట్ లైక్ దాట్ అధికార శబ్దానికి ప్రకరణం అనర్థం అధికార ఆ ప్రకరణము ఆ టాపిక్ అనర్థం అధికార ఇది ఇది అధికారము అంటారు అంటే ఆ ప్రకరణం ఇది కర్మాధికారము అంటారు మీమాంసలో ఇది కర్మాధికారము అంటే కర్మ అనే టాపిక్ కర్మ ప్రకరణము అని అర్థం ఒక అర్థం రెండో అర్థము అధికారి అంటే అధికారము గలవాడు అంటే ఆ జ్ఞానాన్ని పొందడానికి యోగ్యత గలవాడు అని అర్థం ది ఆబ్జెక్ట్ ది ది క్యాండిడేట్ ఫర్ రిసీవింగ్ నాలెడ్జ్ ద క్యాండిడేట్ అధికారి సో అధికారి ఉండడు అధికారి ఎవడమాలి బంధమును పోగొట్టే ఉపదేశానికి అధికారి ఎవడవుతాడు బొద్ధుడు అవుతాడు ఒక ఆయన మందు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మందు మందు ఇస్తాడు సో తలపోటుకి మందు ఇస్తాడు దానికి అధికారి ఎవడవుతాడు తలపోటు ఉన్నవాడు అవుతాడు ఆ ఊళ్ళో తలపోటు ఉన్నవాళ్ళు ఎవరు లేరనుకోండి అప్పుడు ఆయనకి అధిక లేకుండా తాళం కట్టేసుకొని ఆ మూట కట్టేసుకొని వెళ్ళిపోవాలి ఒకసారి ఓ మహాత్ముడు పంచదశి పాఠం చెప్తాను పంచదర్శి అంటే వేదార్థ శాస్త్రం వీరు చదవలేదు పంచదర్శి అంటే నా దగ్గర చదవలేదు మరో చోటు చదువుకుంటున్న వచ్చు ఫండమెంటల్ టెక్స్ట్ ఆఫ్ వేదాంత విచారం చేసుకోవడానికి నేను అమెరికాలో చాలా పంచదశి చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్పబోతున్నాను ఈ పంచదర్శి కొంచెం పెద్ద పంచదర్శి దాని నుంచి ఏమేమో చెప్తున్న చూసి సో పేగలాగితే డొంక కదిలింది అని సరే కానివ్వండి ఈ పంచదశి అప్పటికే పెద్దదిగా ఉంది కదా దాన్ని సంగ్రహం చేస్తే బాగుంటుందని ఓ మహాత్ముడు ఓ పండితుడు పూనుకున్నాడు మనం ఎలా అయితే సూత సంహితకి సంగ్రహం చేశామో విద్యాప్రకాశాల దగ్గరి యోగ వాసి సంగ్రహం చేశారు అలాగే పంచదశికి సంగ్రహం ముదిగొండ వెంకటరామశాస్త్రి గారు చేశారు నా దగ్గర ఉంది చాలా ప్రామాణికమైన పండితుడు గొప్ప పండితుడు ఆయన చేశాడంటే ఇంకా వ్యర్థం కిట్టాయి నేను యూనిస్లో ఈ పుస్తకం పాఠం చెప్తున్నా వాళ్ళకి సంగ్రహం పాఠం ఉన్నట్టుగా ఒరిజినల్గా చెప్పాను ఇప్పుడు టైం తక్కువ ఉంటే సందర్భం చెప్పడం అనమాట ఎనీవే సో ఆ పంచదర్శి పాఠం చెప్పేవాడు ఒక ఆయన చోట రోజు పాఠం చెప్పేవాడు సాయంకాలం కొంతమంది పురాణ పాఠం వింటారు పురాణం వింటారు కొంతమంది వేదాంతం వింటారు అలాంటి సందర్భాలు ఉంటాయి సో పంచదర్శి పాఠం చెప్తుంటే ఒక రోజు ఏమైందంటే ఆ ఊరికి తలపోటు తలపోటు నివారణ ఉపాయం చెప్పేటువంటి ఒక వైద్యుడో లేకపోతే ఒక యోగో ఎవడో వచ్చాడు తలకోట పోగొడతాడు ఆయన ఆయన ఒక చిట్కాయ ఏదో చెప్తాడు ఆ మందు ఏదో చేస్తాడు అది అప్పుడు తలపోండిపోతుంది ఆయన వచ్చాడు వచ్చి అంతా ఊరంతా కూడా ప్రచారం చేశారు డప్పు వాయించి ప్రచారం చేశారు ఆ రోజు మామూలుగా సాయంకాలం ఐదింటి క్లాసు వీరి క్లాస్కి పంచే ఒకటికి వెళ్ళి కూర్చుంటే ఎవరు లేక అందరూ ఈ తలపోటు దానికి వెళ్తే అయిన ఒక్కడో కూర్చుంటాడు ఎవరైనా వస్తారేమో కొద్దిసేపు వెయిట్ చేయాలి కదా పోయి రోజు విషయాలు ఎంతో వెయిట్ చేశారు ఎవరు రాలేదు అందరూ ఆ తలకోట దగ్గర ఉన్నారు అప్పుడు ఎవరో అలా వెళ్తూ ఎవరి శాస్త్రి గారు ఎవరు ఖాళీగా ఉన్నారు ఇవాడు పాఠం లేదా అని అడిగాడు ఆయన ఆయన పాఠానికి రాడు ఇంకలా వెళ్తూ చూస్తాడు పాఠం అవుతుంటే బాగుంది అని చూస్తూ ఉంటాడు రోజుని చూసి ఇవాడు ఇవాళ కూడా చూస్తే ఈయన ఒక్కడే ఉన్నాడు తప్ప విద్యార్థులు లేరు పాఠలు లేరు అడిగాడు అడిగితే అవును అజ్ఞాన నివృత్తికి కంగారు లేదు తలపోటు నివృత్తి మోర్ ఇంపార్టెంట్ అని చెప్పేసి ప్రస్తుతానికి అక్కడికి వీళ్ళందరూ అజ్ఞాన నివృత్తి హ్యాస్ టు వెయిట్ అని అడిగాడు కాబట్టి తలపోటు నివృత్తికి అధికారం ఉండాలి సపోజ్ ఆ గ్రామంలో లేకపోతే ఆ అసలు అది ఏమిటిది తలపోటు అంటే ఏమిటి అది ఎలా ఉంటుంది మేము ఎప్పుడూ జీవితంలో ఎరగము అనే పరిస్థితి ఉందనుకోండి అప్పుడు ఈయనకి విషయం ఉండదు ఎవడో ఉండడు ఈ దగ్గర ఈ ఉపనిషత్తులు అలా అయిపోతాయి ఈ ఉపనిషత్తులకి విజ్ఞానాన్ని తీసుకునేవాడు ఎవడూ ఉండడు ఎందుకని బద్ధుడే లేకపోతే ఇంక విజ్ఞానం ఎవరి కోసం బాగుందండి పరిస్థితి ఏమంతది ఉపనిషద్వాదిపక్షవాదిపక్షేణ్యపరిహారో సమానపన్థా ఈ వాటే వరంతున్నట్టు అదే పూర్వపక్షమే పూర్వపక్షమే ఏవంతరిహి ఇప్పుడు ఇప్పుడు కర్మకాండ పరిస్థితి ఏమైందంటే విజ్ఞానాత్మ లేకుంటే జ్ఞానాత్మ భిన్నంగా ఉండాలి జీవుడు భిన్నంగా ఉండాలి జీవుడు భిన్నంగా ఉంటే ఆ జీవుడు ఇష్టమైన ఫలములను పొందుటకై కర్మలను చేస్తాడు కర్త అవుతాడు అప్పుడు కర్మలు ఉంటాయి కర్మలను చేసేవాడు ఉంటే కర్మకాండకి సార్థకత లభిస్తుంది కావండి మీరు విజ్ఞానాత్మని ఎగరగొట్టేశారనుకోండి విజ్ఞానాత్మ లేడు అని ఎగరగొట్టేశారనుకోండి ఎగరగొట్టేస్తే కర్మలు చేయాల్సినటువంటి కర్త లేకుండా పోతారు అప్పుడు ఈ కర్మకాండకి సార్థకత లేకుండా అవి అలా వ్యర్థంగా పొందుంటాయి అని కర్మకాండకి సమస్య వస్తుంది విజ్ఞానాత్మ పరమాత్మ కంటే భిన్నంగా లేడు అంటే కర్మకాండకి వైయర్థక్యము అంటే వై్యర్థమగుట అనే సమస్య వస్తుంది దానికి సమాధానం చెప్పాలి అది కర్మకాండకు ఒక్కదానికే కాదు ఈ సమస్య మీ ఉపనిషత్తులకు కూడా అదే సమస్య ఎందుకంటే విజ్ఞానాత్మ పరమాత్మ భిన్నంగా లేకుంటే అప్పుడు ఈ బంధనాశము కావలసినటువంటి అధికారే లేకుండా పోతాడు కనుక బుద్ధులు లేకుంటే బంధనాశానికి జ్ఞానము పూర్చుకో తీసుకోవాల్సిన అధికారే లేకుండా పోతాడు అప్పుడు ఉపనిషత్తులు వ్యర్థమగును అనే సమస్య ఉపనిషత్తులకి వస్తుంది ఇప్పుడు వస్తే దానికి పరిహారం చెప్పుకోవాల్సిన పూచి వాళ్ళ మీద చూడండి విజ్ఞానాత్మ పరమాత్మ భిన్నంగా లేడు అంటే ఇటు కర్మకాండకి సమస్య ఉత్పన్నమవు దీన్ని ఒక తెలుగు ఎక్స్ప్రెషన్ ఉన్నది మీరు విన్నారో లేదో ఇటు కర్మకాండకి మోపం వస్తుంది విన్నారు ఎప్పుడైనా మోపము వచ్చుట అంటే అది ఎటు ఎందుకు పనికిరాదు అయిపోతుంది అటు ఉపనిషత్తుల పూలు నిలబడతాయని అనుకుంటున్నారా ఏమీ అవి నిలబడవు వాటికి కూడా మోపము వచ్చును లేదా ముప్పు వచ్చును మోపము అంటే వ్యర్థమవుతా ఇప్పుడు చూడండి ఏవంతరిహి ఏవంతరిహి అంటే మనం భ్రమ విజ్ఞానాత్మకి విజ్ఞానాత్మకి భేదాన్ని కనుక పరమాత్మతో భేదాన్ని కనుక స్వీకరించకపోతే అప్పుడేమవుతుంది ఉపనిషద్వాది పక్షము కర్మకాండవాది పక్షము రెండు పక్షాలు ఉన్నాయి ఉపనిషత్తులే ప్రమాణం అనేవాడి పక్షంలో వాడికి సమస్య వచ్చి కూర్చుంటుంది ప్రశ్న తల ఎత్తుతుంది ఈ ఉపనిషత్తులు ఎవరి కోసము అనే ప్రశ్న తల ఎత్తుంది దానికి వాడు పరిహారం చూసుకోవాలి సమాధానం చెప్పుకోవాలి కర్మకాండవాది పక్షమునకు కూడా ప్రశ్న తల ఎత్తుంది ఈ కర్మలు ఎవరి కోసము కర్తే లేకుంటే ఈ కర్మలు ఎవరి దానికి వాడు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా చోద్యము పరిహారము ప్రశ్న తల ఎత్తుట సమాధానము కొరకు వెదుకుట అనే రెండు కూడా సమానంగా ఉంటాయి విజ్ఞా విజ్ఞానవాది విజ్ఞానాత్మ సపరేట్గా భిన్నంగా లేడు అనేప్పటికీ కర్మవాదికి జ్ఞానవాదికి కూడా ఈ ప్రశ్న దానికి సమాధానం చెప్పాల్సినటువంటి సమస్య ఇద్దరికీ సమానంగానే ఉంటుంది దారి సమాన పంథా అని పూర్వపక్షి ఆ భేదము ఉండాల్సి ఉంటుంది అని గట్టిగా చెప్తున్నాడు ఏనా భేదాభావే కర్మకాండం నిరాలంబనం ఆత్మానన్న లభతే సామాన్యం ప్రతి తథోపనిషదీ కావాలంటే కర్మవాదికి ఉపనిషద్వాదికి ఒకే మార్గము పడిపోతారు ఇందులో కూడా ఒకే ప్రశ్న ఒకే రకమైన ప్రశ్న తల ఆ ప్రశ్నకి సమాధానము చెప్పాల్సి వచ్చుట అనే మార్గము ఒకటే అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఏనా ఎందుచేతంటే భేదమే లేకుంటే భేదము లేకుంటే అంటే విజ్ఞానాత్మ పరమాత్మ కంటే భిన్నుడు అనే పరిస్థితి లేకుంటే కర్మకాండకి ఆలంబనం లేకుండా అయిపోతుంది ఎందుకంటే జీవుడు ఉండాలి వాడు సంసారీ ఉండాలి వాడు కోరికలు ఉండాలి వాడికి ఆ కోరికలు తీర్చుకోవడం కోసం కర్మలు చేయాలి మీరు జీవుడు పరమాత్మ కంటే భిన్నంగా అని కొట్టిపారేస్తే అప్పుడు ఆలంబనము అంటే కోరికలు ఉండాలి సంసారి అవ్వాలి సంసారి ఉండాలి వాడికి కోరికలు ఉండాలి అప్పుడే కర్మ ఇప్పుడు మీరు దేవాలయం కట్టి ఈ దేవాలయంలో ఈ దేవుడు ఏ కోరికలు తీర్చాడు ఊరికే దేవుడు పూజలు తప్ప ఏ కోరికలు తీర్చడు అని మీరు ప్రకటిస్తే దానికి పురోహితుడు కూడా నడుమానిస్తాడు ఆ పూజను కూడా నడుమానిస్తాయి కాబట్టి కోరికలు ఉండాలి సంసారి ఉండాలి కర్మకాండకి నిలకడ కోరికలు లేకుంటే సంసారే లేకుంటే పరమాత్మయే ఉన్నాడు ఇంకెవరూ లేరంటే కర్మకాండకి ఆలంబనము లేకుండా ఎక్కుతుంది కర్మకాండకి ఆలంబనం లేకపోతే ఏటవుతుందో తెలుసిన ప్రామాణ్యం ప్రతి ఆత్మానం నలపతే ఆ కర్మకాండ ప్రమాణము అవ్వాలి ప్రమాణం అవ్వాలంటే తన కాళ్ళ మీద తాను నిలబడాలి ఇదిగో నేను కర్మకాండ అని తన కాళ్ళ మీద తాను నిలబడాలి అంటే కర్మలు చేసే కర్త ఉండాలి అంటే కోరికలుండి సంసారి అయిన జీవుడు ఉండాలి కోరికలు లేవు సంసారి లేడు జీవుడు లేడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అంటే ఈ కర్మకాండకి తన కాళ్ళ మీద తను కావలసిన ప్రామాణ్యము లేకుండా పోతుంది ఓకే ఇదే పరిస్థితి ఉపనిషద్వాదికి తప్పదు ఎందుకని ఉపనిషత్తు జ్ఞానాన్ని బోధిస్తుంది ఆ జ్ఞానం బంధాన్ని నశింపజేస్తుంది మోక్షాన్ని ఇస్తుంది అంటే బద్ధుడు ఉండాలి బద్ధుడు లేకపోతే బంధమే లేకుంటే ఉపదేశం అక్కర్లేదు మోక్షం అక్కర్లేకపోతే ఉపనిషత్తులకు తమ కాళ్ళ మీద తమకు నిలబడడానికి కావలసిన ప్రామాణ్యం లేకుండా పోతుంది కాబట్టి నీ అద్వైతము ఇటు కర్మకాండకి పెనుముప్పు అటు జ్ఞానకాండకి కూడా పెనుముప్పే అవుతుంది తథా ఉపనిషదతి కర్మకాండకు వచ్చిన సమస్యే అంటే అప్రమాణం కర్మకాండ అలాగే ఉపనిషత్తు కూడా అప్రమాణమే శంకర్లో ప్రశ్న లేవతీశారు రాజ్య రాజులు పోయారు రాజ్యాలు పోయే వేద మంత్రాల్లో రాజసూయయాగం ఉంది ఈ భాగం అప్రమాణం అని పూర్వపక్షం చేసుకుని అప్రమాణం కాదు లేవయా ఈరోజు లేకున్నా ఒకప్పుడు ఉండేవారు ఒకప్పుడు చేశారు కాబట్టి ప్రమాణమే అని అన్నారు కాబట్టి ఎవడో ఒకటి చేసేవాడు లేకపోతే అప్రమాణం అయిపోతుంది ఇప్పుడు కొత్తగా ట్యాక్స్ ఒకటి వేశారనుకోండి కట్టివాడు భారతదేశం మొత్తం మీద ఆ ట్యాక్స్ కట్టివాడు ఒక్కడు కూడా లేడనుకోండి అప్పుడు ఆ ట్యాక్స్లా ఏమవుతుంది అప్రమాణం అయిపోతుంది ఎవడో ఒకడో ఇద్దరూ కట్టాలా ట్యాక్స్ ఇప్పుడు రొట్టి మీద మూడు పైసలు ట్యాక్స్ వేసాము అన్నప్పుడు ఎవడో కొద్ది ఉందైనా రొట్టి మీద ట్యాక్స్ కడితే వాడికి ట్యాక్స్ వేసినందుకు ఉపకారం ఏమంతరి ఎస్య ప్రామాణ్యే స్వాధ విఘాతో నాస్తి తర్మకాండస్ వస్తు ప్రామాణ్యం ఇటువంటి ఒక పెద్ద సమస్య వచ్చిపడింది హేవంతర్హి ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితి అంటే ఏమిటి విజ్ఞానాత్మ పరమాత్మ కంటే వేరే లేడు అని ఉపనిషత్తు అద్వైతాన్ని ప్రతిపాదిస్తోంది అని స్వీకరిస్తే ఇటు కర్మకాండకి ప్రశ్న తల ఎత్తుట దానికి సమాధానము లేకుండుట ఉపనిషద్వాదికి ప్రశ్న తల ఎత్తుట సమాధానము లేకుండుట సమానమును కాబట్టి ఉపనిషత్తులు చెప్పే అద్వైతాన్ని మీరు పట్టుకున్నారా అటు కర్మకాండ గాలికిపోతుంది ఇటు ఉపనిషత్తు ఉపదేశము గాలికిపోతుంది రెండింటికీ సమస్య ఒక్కలాగే ఉంటుంది ఇంకా అంటే ఉపనిషద్వాదులు చెప్పే అద్వైతాన్ని పట్టుకుంటే ఈ అద్వైతం పుణ్యమాని చక్కగా నడిచే కర్మకాండకి నిలకడ లేకుండా గాలికి పోతుంది పోనీ ఆ ఉపనిషత్తు ఏమైనా అది కూడా పోతుంది అంటే తను చెడి ఇతరుణ్ణి చెడగొట్టేటువంటిది అద్వైతం ఇతరుల్ని చెడగొట్టుకొని తన ఏమైనా బాగుతుందా అంటే అది లేదు కర్మకాండన్ని చెడగొట్టడమే మిగిలింది కానీ తను నిలబడిందంటే తను కూడా నిలబడకుండగా ఆత్మోచ్ఛేదం అయిపోతుంది అలా కాకుండా కర్మకాండకు ప్రామాణ్యము కలగాలి అంటే ద్వైతమే సత్యము జీవుడు పరమాత్మ కంటే భిందుడు అని కనుక మనం యాక్సెప్ట్ చేస్తే కర్మకాండ నిలబడిపోతుంది ఉపనిషత్తు ఎగిరిపోతుంది ఎగిరిపోతుంది అద్వైత ఎగిరిపోతుంది ఈ రెండు పక్షాల్లో ఏది బాగుందంటారు ఉపనిషత్తు అద్వైతాన్ని స్వీకరిస్తే కర్మకాండ ఎగిరిపోయి ఉపనిషత్తు ఎగిరిపోతుంది కర్మకాండ యొక్క ద్వైతాన్ని స్వీకరిస్తే కర్మకాండ నిలబడుతుంది కానీ ఉపనిషత్తు మాత్రం గాలిగిపోతుంది కాబట్టి మీకు ఏది లాభదాయకంగా అనిపిస్తోంది కర్మకాండ లాభదాయకంగా అనిపిస్తుంది కదా ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ అయినా కదా అదైతే పూర్తి నష్టం కదా ఇదైతే కొంతైనా లాభం ఉంది కదా అని ఆర్గ్యుమెంట్ అది వాక్యం ఇప్పుడు చూడండి వాక్యం ఏవంతరిహి ఆ ఏవంతరిహికి నేను చెప్పాను ఇంత పొడుగు చెప్పాను ఏమంతరిహికి మళ్ళీ చెప్పమంటే చెప్తాను అంటే ఏమిటి ఏవంతరిహి అంటే అభేదాన్నే స్వీకరించిన పక్షంలో కృష్ణా సమాధానముల యొక్క తలపోటు కర్మకాండలకి ఉపనిషద్వాదులకి సమానమే కనుక రెండూ కూడా సమానంగా ఎగిరిదక్క ఎగిరిపోతాయి కనుక ఆలంబనం లేకుండా అప్రమాణాలు అయిపోతాయి కనుక రెండు కూడా ఒకే దారి పట్టేసి దూరమైపోతాయి కనుక ఏమంటే ఎస్య ప్రామాణ్య స్వార్థ విఘాతో నాస్తి స్వార్థ విఘాత అని ఒకటి ఉన్నది ఉపనిషత్తుల యొక్క అద్వైతం ప్రమాణము అని స్వీకరిస్తే స్వార్థమే నశించిపోతుంది స్వార్థం అంటే స్వా ఉపనిషత్తు ఉపనిషత్తు యొక్క అర్థమునకు విఘాతం వచ్చేస్తుంది ఉపనిషత్తు యొక్క అద్వైతం సత్యం అంటే ఉపనిషత్తుకి గతి లేకుండా పోతుంది దాన్ని స్వార్థం అదే అవుతోంది కదా ఎందుకంటే బుద్ధుడు ఉండడు ఉపదేశం ఎవరికి కాబట్టి ఉపనిషత్తు వ్యర్థమైపోతుంది కాబట్టి ఉపనిషత్తు యొక్క అద్వైతం సత్యమని స్వీకరిస్తే స్వార్థ విఘాతం కలుగుతుంది సరే కర్మకాండ విఘాతం ఎలాగా అవుతుంది కర్మకాండ విఘాతం కలిగి స్వార్థ విఘాతం కలుగుతుంది చూడండి అలా కర్మకాండ సత్యమని స్వీకరిస్తే కర్మకాండకి విఘాతం ఉండదు కర్మకాండ నిలబడిపోతుంది ఉపనిషత్తుకు విఘాతం వస్తే రాని కాబట్టి ఉపనిషత్తుని స్వీకరిస్తే కర్మకాండ పోయే ఉపనిషత్తు పోయే కర్మకాండని స్వీకరిస్తే కర్మకాండ ఉపనిషత్తు ఉంటే ఉంటుంది పోతే పోతుంది ఈ పరిస్థితిలో స్వార్థ విఘాతము లేని కర్మకాండ యొక్క ప్రామాణ్యమునే మనం స్వీకరించాల్సి ఉంటుంది తస్యవ కర్మకాండస్ అస్తూ ప్రామాణ్యం కాబట్టి కర్మకాండయే ప్రమాణము ద్వైతమే ప్రమాణము కాబట్టి అద్వైతము స్వీకార్యము కాదు అని పూర్వపక్షం ఉపనిషదాంతు రామాణ్యకల్పనాయా స్వాధ విఘాతో భవే ఇది మా భూప్రామాణ్యం అంటే ఉపనిషత్తులే అథెంటిక్ అవే ప్రమాణములు అవే మీకు స్వీకరిస్తే అటు కర్మకాండ ఎలాగూ కర్మకాండం ఉండే పోతుంది కానీ ఉపనిషత్తులకి కూడా నిలబడడానికి చోటు లేకుండా స్వార్థ విఘాతం వచ్చేస్తుంది కాబట్టి స్వార్థ విఘాతం ఉండేటువంటి పరిస్థితి మనం అంగీకరించకూడదు కాబట్టి ఉపనిషత్తులు ప్రమాణము కావు మా భూ ప్రామాణ్యం నహి కర్మకాండం ప్రమాణం సత్ అప్రమాణం భవితుమర్హతి అవునది కర్మకాండ వేదంలో భాగం వేదంలో ప్రధానమైన భాగం కర్మకాండ కాబట్టి అది ప్రమాణము కర్మకాండ ప్రమాణము వేదంలో ఎనభై రెండు పన్నాలు ఉన్నాయి యజుర్వేదంలో ఉపనిషత్తు నాలుగు పన్నాలు డెబ్బై పన్నాలు కర్మ ఈ డెబ్భై పన్నాల కర్మ ప్రమాణము అని మనం వల్లించుకొస్తాం ప్రమాణము ప్రమాణము డెబ్బై ఎనిమిది పన్నాలు వల్లిస్తాడు ఎనిమిదేళ్ళు వల్లిస్తాడు అప్పుడు ఉపనిషత్తులో వచ్చాడు వచ్చేప్పటికీ అంతవరకు ప్రమాణము ప్రమాణము అన్న ఉపనిషత్ అన్న కర్మకాండ అప్రమాణం అయిపోతుంది ఎందుకంటే అద్వైతం కదా అద్వైతం అంటే ఇక జీవులు లేడు జీవులు అడితే కర్మలన్నీ ఎవరి కోసం కాబట్టి కర్మకాండ అప్రమాణం అయిపోతుంది ఇది ఎలా ఉందంటే సో కర్మకాండ కర్మకాండం ప్రమాణం సత్ ప్రమాణంగా ఉంటూ ఉంటూ వచ్చి అప్రమాణం అయిపోతుంది అది తప్పు భవితం న అర్హతి అలాగా చేయకూడదు ఎందుకంటే నహి ప్రదీప ప్రకాశ్యం ప్రకాశయతి న ప్రకాశయతి చది ఇది ఎలా ఉందంటే రాత్రి తెల్లవారులు దీపం వెలుగుతాం ఆ దీపంలో వీడు అక్కడ ఉండే వస్తువులన్నింటినీ చూస్తున్నాడు ఆ దీపం సమ సర్వమును ప్రకాశింపజేస్తోంది ప్రకాశయ్యతి ప్రకాశయ్యతి ప్రకాశింపజేస్తోందా అన్నీ తెలుస్తున్నాయా తెలుస్తున్నాయి తెలుస్తున్నాయి దీపం వెలుగుతోందా వెలుగుతోంది వెలుగుతోంది ప్రకాశింపజేస్తోందా ఆహా ప్రకాశింపజేస్తోంది అని తెల్లవారులోని ఐదు గంటలకి ఈ దీపము ప్రకాశింపజేయదు అని అన్నట్లయితే అది ఎంత అధ్వానంగా ఉంటుందో అలాగా ఎనిమిదేళ్ళు వేదం ప్రమాణం ప్రమాణం అని అని కర్మకాండ ఇంకొక రెండు మాసాల్లో వల్లించి ఈ ఎనిమిదేళ్ల ప్రమాణము ప్రమాణము కాదు అనుట అలా ఉంది ఇది ఏమీ తగదు అని పూర్వపక్షం అంటాడు ఆ పూర్వపక్షం ఎంత వీక్గా ఉందో మీకు కనబడుతుందో నాకైతే కనబడిపోతుంది ఎందుకంటే ఒకడు ముప్పై ఏళ్ళు భ్రమలో ఉన్నాడు ఓ క్షణంలో భ్రమం పోతుంది కాబట్టి ఆ పూర్వపక్షంలో బలం ఉన్నట్టు అనిపిస్తుంది బలం ఉన్న పూర్వపక్షం కాదు కానీ పూర్వపక్షాన్ని అలా బిల్డప్ చేసుకొస్తున్నారు ఇంకా ఇంకా ఉంది పూర్వపక్షం ప్రత్యక్షాది ప్రమాణం ప్రతిషేధ చద్వైతము అంగీకారము కాదు అని చెప్పటకు ఇంకో హేతువు ఇంకో హేతు ఏమిటంటే చూడండి ప్రత్యక్షం ఉంది మనకి అనుమానం ఉన్నది రెండు ప్రత్యక్షం అంటే కంటితో చూస్తాం చెవితో వింటాం ఇది ప్రత్యక్షం అనుమానం ఏమిటి కంటితో చూసిన దాని ఆధారంగా కొన్ని నిర్ణయాలను మనం చేస్తాం కొన్ని నిష్కర్షలకు చేరుకుంటాం దాన్ని అనుమానం ఉంటాం ఎవరి నేను చాలాసార్లు చెప్పాను కానీ ఎవరైనా కొత్త ఉంటారని మళ్ళీ చెప్తున్నా తెలుగులో అనుమానం కాదు ఇది తెలుగులో అనుమానం అంటే సందేహం వాడిని డౌట్ అని అర్థం ఇది అనుమానం అంటే ఇన్ఫ్లరెన్స్ అనుమతికరణం అనుమానం పర్వతాల్లో అగ్ని ఉంది అంటాడు ఈ అగ్నిపర్వతము చూచుటా అని ఒక టూరిజం ఉంది అగ్నిపర్వతము చూచుట టూరిజం ఈ టూరిజం అంత వ్యర్థం అదే కానీ లేదు నేను ఆ టూరిజం చూసేసి నేను ఇంటి పెట్టేశాను ఎందుకంటే మీరు అగ్నిపర్వతం చూడడం ఎప్పుడు ఉండదు ఎప్పుడు పొగ చూడడమే ఇప్పుడు పొగ చూడడమే గ్వాటిమాలా సిటీ అని గ్వాటిమాలా అని ఒక దేశం ఒకటి దాని క్యాపిటల్ పేరు గ్వాటిమాలా సిటీ దేశం పేరు గ్వాటిమాలా క్యాపిటల్ సిటీ గ్వాటిమాలా సిటీ అక్కడ వేదాంత క్లాసెస్ రోజులు బాగా అక్కడ ఏదో కాన్ఫరెన్స్ జరిగితే వెళ్ళాను నేను వెళ్ళేప్పుడు ఇప్పుడు గ్వాటిమాలా సిటీ వెళ్ళబోతున్నాం గ్వాటిమాలా దేశము ఇట్ ఈస్ ఏ కంట్రీ ఆఫ్ వర్ల్ కనోస్ అలా ప్రకటిస్తారు అక్కడ అన్ని అగ్నిపర్వతాలే ఉంటాయి నిజం అన్నీ అగ్నిపర్వతాలే ఉంటాయి మీరు చక్కటి అద్భుతంగా అద్భుతమైన అగ్నిపర్వతాలను చూడబోతున్నారు అని మాకు ట్యాంపులలో తీసారు ఆ కాన్ఫరెన్స్ కాయి కళ్ళు సరే వెళ్ళాం అగ్నిపర్వతం అంటే మీకేం విమానంలోంచి దిగ్గానే ఎయిర్పోర్ట్లో ఎక్కుండా మనకి ఎదురొస్తుంది అగ్నిపర్వతం సరే ఎప్పుడో కనబడుతుందేవాళ్ళు యూనివర్సిటీలో క్లాసెస్ ఇదేది మూడు రోజులు అయిపోయింది ఇంకా ఎల్లుండి బయటకు వెళ్ళిపోతుంది ఎల్లుండి మళ్ళీ విమానాలు మళ్ళీ వాపసు కావండి ఈ అగ్ని పర్వతం పాటు ఏమిటండి ఇలా రండి అని చెప్పేసి ఆ కిటికీ దగ్గరికి తీసుకెళ్ళి కిటికీ దగ్గరికి తీసుకెళ్ళి ఆ దూరంగా ఎడ్ కొండలు ఉన్నాయి మీకు శిఖరాలు ఎన్ని ఉన్నాయి మూడు శిఖరాలు కనపడుతున్నాయి పెద్ద పెద్ద శిఖరాలు ఎక్కడవో దూరంగా ఆ మూడింట్లో ఒక దాని నుంచి పోగొస్తుంది గమనించారా అన్నాడు నిజానికి అంతటా మేఘాలు ఉన్నాయి ఏమండి మేఘాలకి పొగకి దూరంగా ఉన్నప్పుడు తేడా తెలుస్తుంది కానీ కొంచెం మీరు పట్టి పట్టి చూస్తే అది మేఘం కాదు పొగ అని తెలుస్తుంది మేఘానికి పొగకి తేడా ఉంది కొంచెం పట్టి చూడాలి బైనాకులర్స్తో చూస్తే మరీ స్పష్టంగా పొగ వస్తూ ఉంటుంది ఇది అగ్నిపర్వతం అంటే ఎప్పుడూ అగ్నిపర్వతం ఉంటారు ఐదానికి ఉదయం పెట్టడం పర్వతం వన్ హిమాన్ అది అగ్ని పర్వతం అని ఎలా తెలిసింది చూపించిన వాడికి ఎలా తెలిసింది నాకెలా తెలిసింది ధూమ అగ్ని చూసి ఇది ఏముండదు ధూమం మనని బట్టే కాబట్టి లోపల అగ్ని ఉంటుంది ఎందుకని లేకపోతే పొగ ఎక్కడి నుంచి వస్తుంది పొగొస్తోంది ఉంటుంది దీన్ని అనుమానము అని ఇప్పుడు మనం ప్రత్యక్షంగా కంటితో చూస్తూ మీకు భేదం తెలుస్తోందా అభేదం తెలుస్తుందా భేదం తెలుస్తోంది అభేదం తెలిసిపోతుందా లేకపోతే అంటే వేదాంతం విని విని విని మీకు వేదం తెలుస్తుందా భేదం తెలుస్తుందా భేదమే తెలుస్తుంది ఎప్పుడైనా ఎవడైనా తిక్కాడు అనుకోండి ఇప్పుడు భేదం అనిపించిందా భేదం అనిపించిందా భేదమే తెలుస్తుంది కదా ప్రత్యక్షంగా తిట్టడం అని ఎందుకన్నానంటే వినడం ప్రత్యక్షం చూడడం వినడం ఓకే పర్వతం వర్ణమాన్ ధూమా తిఖ్యాతి సందర్భాల్లో మీరు ఆ అనుమాన ప్రక్రియని అన్వయించి తెలుసుకునేటువంటి సందర్భంలో మీకు భేదం తెలుస్తుందా అభేదం తెలుస్తుంది భేదమే తెలుస్తుంది అదిగో పర్వతము కానీ ఎందుకు అగ్ని కలదు అంటే నేనే ఆ పర్వతము నేనే అగ్ని అనే అదే కాదు కదా నేను కంటే భిన్నంగానే ఉందా పర్వతం దాంట్లో అగ్ని కూడా దేనికంటే భిన్నంగానే ఉంది కదా కాబట్టి మీకు అనుమానంతోటైనా భేదమే తెలుస్తోంది ప్రత్యక్షంగా భేదమే తెలుస్తోంది మామిడి పండు పొల మావిడిపడుకి తీయ మామిడిపడుకి తేడా లేదు అయితే అంతా భేదమేనా తేడా ఉంది రసాన్ని బట్టి కూడా తేడా తెలుస్తుంది బనగానపల్లి మామిడిపండుకి రసాల మామిడిపండుకి తేడా లేదు రెండు ఒకటేనా అంత అద్వైతమా కాదు కదా తేడా తెలుస్తుంది కాబట్టి ప్రత్యక్షాది ప్రమాణం చేత ఆదిశద్ధం చేత అనుమానం తీసుకుంటే ద్వైతము భేదమే మనకు అనుభవానికి వస్తుంది అద్వైతం సత్యము అంటే మీ అద్వైతో అటు కర్మకాండకి విరోధం స్వార్థానికి విరోధం అంటే ఉపనిషద్వాదానికి కూడా ముప్పు వస్తుంది అది కాక కంటితో చూసి తెలుసుకునే ప్రత్యక్ష ప్రమాణానికి అనుమాన ప్రమాణానికి కూడా విరోధము వచ్చును అది వివరిస్త అది సంగ్రహవాక్యం వివరణ నా కేవలం ఉపనిషద బ్రహ్మైకత్వం ప్రతిపాదయంత ప్రతిపాదయ్య చూడండి ఈ జీవుడు అనేవాడు పరబ్రహ్మ కంటే వేరుగా లేడు అనే ఏకత్వాన్ని ప్రతిపాదించే ఉపనిషత్తులు ఉన్నాయి చూసారా వీటి వల్ల కలిగే ముప్పులు ఎన్నో ఏకలం కొడుతున్నాడు ఆ ముప్పులు ఇది ఒక్కటే అనుకున్నారు కేవలం అది మాత్రమే ముప్పు అనుకోదు ఏమిటది స్వార్థ విఘాతం ముందు అసలు ఈ ఉపనిషత్తు ప్రతిపాదన వల్ల ఉపనిషత్తులే అప్రమాణాలు అయిపోతాయి అది అంతటితో తాగదు అది ఆ నష్టం అంతటితో తాగదు కేవలం నా అంత మాత్రమే కాదు ఇంకేమిటి కర్మకాండ ప్రామాణ్య విఘాతని చర్వంతీ కర్మకాండ ప్రమాణము అనే పరిస్థితికి గొడ్డలి పెట్టి అయిపోతాయి విఘాతం అంటే గొడ్డలి పెట్టి స్వార్థ విఘాతం అయిపోతుంది కర్మకాండ ప్రామాణ్యానికి విఘాతం అయిపోతుంది అంతటితోటి ఆగదంలో ఏది అక్కడతో ఆగదు ఇంకేమిటి ప్రత్యక్షాది నిశ్చిత భేద ప్రతిపత్ర్థ ప్రమాణ ంతే ప్రత్యక్షము అనుమానము అనే ప్రమాణాలు ఉన్నాయి వీటి చేత ఒక విషయం మనకి ఖచ్చితంగా నిశ్చితంగా తెలుస్తోంది ఏమిటది భేదజ్ఞానం భేదము ప్రతిపత్తి అంటే జ్ఞానం భేదజ్ఞానం ప్రత్యక్షాది ప్రమాణముల చేత స్పష్టంగా తెలుస్తోంది అందుకోసమే ఆ భేదాన్ని తెలుపు కోసమే ఈ ప్రత్యక్షాది ప్రమాణములు బయలుదేరినాయి ప్రతిపత్యర్థములే ఉన్నాయా ఆ ప్రమాణములు వేశారంటే ప్రత్యక్షము అనుమానము ఈ రెండే కాకుండా శబ్దము ఇంకో ప్రమాణం ఉంది ఆయన శబ్దం పోనీ కర్మకారులు తీసేసుకోండి అర్థాపత్తి అని ఇంకో ప్రమాణం ఉన్నది అర్థాపత్తి అని ఇంకో ప్రమాణం ఉన్నది ఇక్కడి వరకు లెక్కేస్తారు మీమాంసకులు మీమాంసకులు ఇక్కడి వరకు లెక్క ఈ ప్రమాణాల లెక్క ఉండే ప్రత్యక్షం ఒక్కటే ప్రమాణం ఉండదు తర్వాత మహర్షి ఆయన పేరు ఐదు కూడా మహర్షి ప్రత్యక్షం ఒక్కటే ప్రమాణం ఏమంటే అమర్త్యసేన్ ఆ కేటగిరీకి చెందిన వాళ్ళు మంచి థింకర్ అండి ఫిలాసఫర్స్ ఉంటారు అందరూ మనం చెప్పినట్టే వినాలనే ఉంది సో ప్రత్యక్షం ఒక్కటే అన్నాడు చంద్రబాబు ఏమంటే తర్వాత లోకాయుతులు ఇంకొకళ్ళు ఉన్నారు వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళకి ప్రత్యక్షం ప్రమాణం కాదు వాళ్ళు దేవాళ్ళకు ప్రత్యక్షం ప్రమాణం కాదు అనుమానం ఒక్కటే ప్రమాణం చూసారా అలా అలాంటి వాళ్ళు కూడా ఉంటారు లోకంలో ఉంటే ఉంటారు అనుమానం ఒక్కటే ప్రమాణం అరిస్టాటిల్ అలాంటి వాళ్ళు అరిస్టాటిల్ అనుమాన ప్రమాణికుడు ప్రత్యక్ష అబ్జర్వేషన్లను రిజెక్ట్ చేసుకోవాలి సార్ అబ్జర్వేషన్ ఏమిటి నీ మోహం అబ్జర్వేషన్ అంటే ప్రత్యక్షం దాన్ని అంగీకరించడం అనుమానమే సిలాగిజం ఈజ్ సిలాగిజం ఈజ్ ది ప్రమాణం కాబట్టి అలాంటి వాళ్ళు ఉంటారు అవిష్కాతులు మహాశివుడు మొదలైనవాడు రెండు ఇంకొకళ్ళు హేతువాదులని వీళ్ళు డైలెక్టికల్ మెటీరియలిస్ట్స్ అని మార్క్స్ ఏంజల్స్ మొదలైన ఫిలాసఫర్స్ ఈ కమ్యూనిస్ట్ ఫిలాసఫర్స్ వాళ్ళు ఫిలాసఫీ కమ్యూనిస్ట్ పార్టీ పెట్టినవాడు కాదు మార్క్స్ మావో వీళ్ళు పెట్టి కృష్ణ వీళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ వాడు మార్క్స్ ఇజ్ ఏ ఫిలాసఫర్ లండన్లో ఉండేవాడు లైబ్రరీలో జరుగుతూ ఫిలాసఫీ రాశాడు జర్మన్ ఏంజల్స్ కూడా ఫిలాసఫర్ ఏం చేస్తుంది మరి కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధం ఉంది పార్టీ పెట్టిన వాళ్ళు తర్వాత వాళ్ళు వాళ్ళు ఫిలాసఫీ వాళ్ళే సో మార్క్స్ ప్రత్యక్షము అనుమానము రెండింటినీ స్వీకరిస్తాడు ప్రమాణాలుగా అలాంటి వాళ్ళు ఉన్నారు ప్రత్యక్షము అనుమానము కాకుండా శబ్దము కూడా ప్రమాణమే అనేవాళ్ళు వీళ్ళు వైదికులు మతపరమైన వాళ్ళు వీళ్ళందరూ శబ్దాన్ని ప్రమాణంగా స్వీకరిస్తారు మూడు ప్రమాణాలు ఆల్ రిలిజియనిస్ట్ ఈ మూడు ప్రమాణాలను స్వీకరిస్తారు ద్వైతులందరూ దానితోనే పడతారు వాళ్ళకి కర్మకాండాలే తీసుకుంటారు ఉపనిషత్తు తీసుకో సో ఉపనిషత్తుకి వేరే తప్పు అర్థం చెప్తారు మరో అర్థం చెప్పి దాన్ని సర్దుబాటు చేస్తారు తప్పు కదా అలా చేయటం అలా వదిలేస్తే వదిలిపెట్టేస్తే దానికి దారిని అది ఉంటుంది ఎవడైనా కావాల్సిన వాడు తీసుకుంటారు అది ద్వైతులు ఉపమానం ప్రమాణం అన్నారు వీళ్ళు కార్తీకులు తర్కం వాళ్ళు ఉపమానం ప్రమాణం అంటారు వాళ్ళనే నయ్యాయికులు ఇంకా మీమాంసకులు కుమారుల భట్టు వీళ్ళు వచ్చి ఈ నాలుగు చాలా ఉన్నట్టుగా ఇంకొకటి కూడా పెట్టుకుందా ఉన్నారు వాళ్ళు అదే అర్థాపత్తి అర్థాపతి ప్రమా ప్రసిద్ధమైన దృష్టాంతం పర్వతో మహిమాన్ భూమాత ఎలా అయితే ప్రసిద్ధమైన దృష్టాంతము అర్థాపతికి దృష్టాంతం ఏమిటంటే పీనో దివాన భుంచే దృష్టాంతం దేవదత్తుడు దిట్టంగా ఉన్నాడు పీనహ అంటే దిట్టంగా ఉన్నాడు కానీ పొగలు భోజనం చేయదు అంటే అర్థం ఏంటి దివానభంతో పొగలు భోజనం చేయదు అంటే రాత్రి భోజనం చేస్తూ ఉంటాడు ఎలా చెప్పగలవు నువ్వు చూసేవాని నేను చూడాలి మరి ఎలా చెప్తాం ఎలా చెప్తా ఉంటే అన్యథానుపపత్తి అనేది ఒకదాన్ని వాళ్ళు అన్యథా అనుపపత్తి రాత్రి కూడా భోజనం చేయకపోతే పీనహ దిట్టంగా ఉండడం అనేది సంభవం కాదు కనుక అనుప ఉపపత్తి అంటే సంభవం అనుపపత్తి అంటే అసంభవం అన్యథ రాత్రి కూడా తినకపోతే అనుపపత్తి అసంభవం కనుక ఏమిటి అసంభవం పీనహ దిట్టముగా ఉండుట అసంభవం కనుక అన్యథానుపపత్యా రాత్రి భోజనం చేస్తాడు అని మేము అనుకుంటున్నాము అదో ప్రమాణం దీనికి అర్థాపత్తి ఇవి ఐదు ప్రమాణాలు అయ్యాయి అక్కడికి ఈ ఐదుతో ఆగిందని మీరు అనుకోద్దు పౌరాణికులు పురాణ వాళ్ళు ఉన్నారు సరే వాళ్ళు ఎవ వాళ్ళలో కూడా పండితులు ఉంటారు ఒకే కథతో ఉంటారు జనరల్గా ఇటువంటి ఈ మీమాంసలోకి వాళ్ళు రారు ఈ డాక్టర్లోకి రారు వాళ్ళలో ఒకడు బాగా చదువుకున్న వాళ్ళు మనం మళ్ళా చంద్రశేఖర శాస్త్రి లాంటి వాళ్ళు మంచి పండితులు ఉంటారు పౌరాణికుల్లో కూడా సో వాళ్ళేమన్నారంటే ఎవరు మా పురాణం మాట ఏమిటి మేము తెల్లారలేస్తే పురాణం తప్పు మాకు మరొకటి లేదు పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది ఉపపురాణాలు పద్దెనిమిది ఉపోప పురాణాలు ఇవి ఇన్ని ముప్పై యాభై పురాణాలు మా దగ్గర ఉంటే ఇంకా కొత్త కొత్త పురాణాలు వచ్చే ఛాన్స్ కూడా ఉన్నప్పుడు నువ్వేమో అసలు మా స్థానం లేని విధంగా ఐదే ప్రమాణం ఉన్నావు మా మాట ఏమిటి మీతో మాకు మా ప్రమాణం మేము పెట్టుకుంటాము అని వాళ్ళు ఇంకో ప్రమాణం పెట్టుకున్నారు ఆ ప్రమాణం పేరు సంభవ అనే ప్రమాణం పేరు సంభవం అంటే సంభవ అంటే సంభవము అవును అలా అయ్యే అవకాశం ఉంది అది పాసిబులే కాబట్టి అయ్యి ఉంటుంది